ధ్రువ మండలంలో ధ్రువుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడన్నా వచ్చినాయా రాలేదు చూడండి ఎందుకని భావనామయ శరీరం అంతకుమించు వేరేం లేదు ఇదేంతసేపు పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉన్న శరీర సహితమైనటువంటి దేహాత్మతా భావం చుట్టుతా తిరుగుతుంది నువ్వేం చేయాలి నువ్వు స్థిరంగా ఉన్న పడిపో మాట ఆ పిల్లవాడిని తల్లి ఎట్ట అయితే స్వాధీనపరుచుకుందో అలాగా జాగ్రత్తగా స్వరూప జ్ఞాన నిష్ఠుడవై సత్ అనే నిర్ణయంతో నిలకడచింది నీవు అమ దుఃఖ మనసును కాదనంగానే శాశ్వత దుఃఖ వచ్చేసింది అప్రాణ ప్రాణం నువ్వు కాదని తెలియగానే దేహాత్మభావం పోయింది ప్రాణ మనస్సులతో తాదాత్మ్యత చెందడం వలననే నీవు జీవుడు అనుకుంటున్నావు స్వయముగా స్వయంభూవుగా నీవు ఆత్మస్వరూపుడై ఉండగా స్వరూప జ్ఞాన నిష్ఠుడై ఉండగా ప్రతిబింబ సమానమైన ప్రాణ మనస్సులతో ప్రాతిభాసికమైన జీవుడుగా ప్రతిబింబుడుగా తాదాత్మ్యత చెందడం వలన కలిగినటువంటి అనుకోవడం వలన కలిగినటువంటి భ్రాంతి నిరసిస్తే అనుకోవడాన్ని నిరసిస్తే భావాన్ని నిరసిస్తే ఆ భావాన్ని కూడా నిరసిస్తే సాక్షి ఈ సాక్షే బ్రహ్మము ఈ సాక్షే ఆత్మ వ్యష్టిగా సాక్షిత్వం చెబితే ఆత్మ సమిష్టికి సాక్షిగా చెప్తే బ్రహ్మ ఏమిటంటే తేడా ఎష్టికైనా సమిష్టికైనా ఈ సృష్టి అష్టమూర్తులుగా ఉంది అంటే అర్థం ఏంటి పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం ఎష్టికి అష్టమూర్తులు అదే సమిష్టికి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు అగ్ని అవి అష్టమూర్తులు సమిష్టికి ఈ అష్ట సమిష్టి అయిన అష్టమూర్తులకు సాక్షిగా ఉన్నవాడేమో బ్రహ్మము వ్యస్టి అయినటువంటి అష్టమూర్తులకు సాక్షిగా ఉన్నది ఆత్మ ఈ ఆత్మ బ్రహ్మ సత్ అన్న స్థితి ఏకమై ఉన్నది ఏకముగా ఉండుట ఉన్నది ఉన్నట్లుగా ఉండుట ఏ విపరీత భావన గాని ఏ నిషిద్ధ భావన గాని ఏ ఉపనిషత్తు శాసించినటువంటి విధానమును వ్యతిరేకించటం గాని పరమును పరాత్పరమును నిర్ణయించడానికి వ్యతిరేకమైనటువంటి వ్యతిపాతమైనటువంటి లేదా ఆ దిగి వచ్చేటటువంటి పద్ధతిని విడనాడవలయము ప్రాణ మనస్సులతో తాదాత్మ్యతను విరమించడమే సాధన అదే ఆత్మవిచారణ ఆత్మవిచారణ చేసే ప్రతి ఒక్కరూ తప్పక గమనించవలసింది ప్రాణ మనస్సులతో తాదాత్తను పోగొట్టుకుంటున్నానా లేదా విరమించానా లేదా భావస్థితి నుంచి అభావ నిర్ణయాన్ని పొందానా లేదా అభావస్థితి నుంచి సాక్షిత్వ నిర్ణయాన్ని పొందానా లేదా అవస్థాత్రయంలో సాక్షిగా ఉన్నానా లేదా గుణత్రయాతీతంగా ఉన్నానా లేదా అభావంలో గుణత్రయం లేదు అవస్థాత్ర ఏం లేదు త్రిపుటి లేదు త్రిపుటికి అతీతమైన సాక్షిత్వ నిర్ణయమే ఆత్మా హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరిణ మద ఓం ఓర్ణ ఓర్ణము ద దా ఓణమేవాష్యం తో శాంతి శాంతి శాంతి హరి ఓ హరిగురుభ్యో నమీ నారాయణ నారాయణ